హరి ఓం గణానామహే ఉపమశ్రవస్తమ జ్యేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణ్వన్నోదసాదనం శ్రీమహాగణాధిపతాశివసరభా శంకరాచార్యమ్యమా చార్యపర్య వందే గురు పరంపరా ఓం సహనా సహనౌునస్ సహవీకరవహైస్వధీతమస్ శాంతిశాంతిశా అథ హైతరుష నామా తృహీత ప్రాణోవతి గృహీత వాక్ గృహీత చక్షు గృహీతం శ్రోత్ర గృహీతం మన భాష్యం దృష్ నమో వాగాసంబంధే సతి తదుపాధిత్వా అసలు సంసారధర్మత్వం ధర్మిత్వం లక్ష్యతే అది చెప్పాలి ఏమండి అది ఈ ఎలా అనగా ఇక్కడ ఘానశబ్దానికి ఇక్కడ ప్రాణశబ్దానికి ఘానమని అర్థం ఎందుకంటే ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే పురుషునకు ఈ ఈ ఆత్మస్వరూపమునకు సంసార ధర్మములు కలిగి అనే పరిస్థితి వచ్చింది జారిపోవడం చేత ఆ పరిస్థితి ఎలా వచ్చింది అంటే తదుపాధిత్వాది ఆ ఇంద్రియములు తంటే ఇంద్రియములు ఆ ఇంద్రియములు ఉపాధి అగుట వలన ఆత్మ చూ ఆత్మ అంటే తాను నేను చూస్తున్నాను ఆత్మ చూడదు కానీ కన్నుతోటి కన్ను యొక్క ఉపాధిని బట్టి చూస్తున్నాను చెవి యొక్క ఉపాధిని బట్టి వింటున్నాను మనస్సు యొక్క ఉపాధిని బట్టి సుఖి దుఃఖి అంటే సంసారి అగుతున్నాను అంటే ఈ విధంగా సంసార ధర్మములను కలిగి ఉంట ఆత్మ సంసార ధర్మములను కలిగి ఉంది ఎలా వచ్చాయి సంసార ధర్మాలు మీరు చూసి విని ఆ పనులు సంసార ధర్మాలు ఏమి చూడాలి వినాలి సుఖము దుఃఖము కలగాలి అప్పుడు వీడు సంసారే అవ్వాలి అంతవరకు సంసార ధర్మాలు ఉండవు కాబట్టి చూచుట వినుట స సుఖీ ఇవన్నీ కూడా ఈ సంసార ధర్మిత్వం ఆయా ఇంద్రియముల యొక్క ఉపాధిని బట్టి వచ్చినది కాబట్టి ఇక్కడ ప్రకరణం అది ఆ ప్రకరణంలో ప్రాణశబ్దానికి ఇంద్రియము అర్థం చెప్పుకోవాలి చక్షు శ్రోత్రం అవన్నీ వచ్చాయి కనుక అర్థం చెప్పాలి మిగిలిన అర్థాలు ఈ సందర్భంలో చెప్పదగ్గవి కాదు ఆ విషయాన్ని మనం అనుకున్నాము తర్వాత వాగాదయ ఉపసంహృత ఏవా తదా అది నిద్రావస్థయందు ఈ వాక్కు మొదలైన ఇంద్రియములన్నీ కూడా ఆ కాలమునందు తేనా అంటే ఆ మనోవిజ్ఞానము చేత ఈ ఇంద్రియ వ్యాపారములన్నీ ఉపసంహరింపబడి ఉంటాయి మన బుద్ధి బుద్ధి చేత బుద్ధి అంటే విజ్ఞానానికే బుద్ధి అని పేరు బుద్ధిరూపమైన విజ్ఞానము చేత ఇంద్రియ జ్ఞానములన్నీ ఆ సమయమునందు ఉపసంహరించబడి ఉంటాయి అప్పుడు ఫైనల్గా బుద్ధి కూడా ఆ చైతన్యమునందు తెలివియందు ఉపసంహృతమై ఉంటుంది అది మనం చూస్తున్న ప్రకారం కథం ఆ ఉపసంహరించబడిన విధానం ఎట్టిది అని ప్రశ్న వేసుకుని మంత్రాన్ని అన్వయిస్తున్నారు మంత్రాన్ని ఎలా కలుపుకుంటూ పోవాలి ఆ ప్రశ్న వేసుకోవడం మంత్రాన్ని కలుపుకుంటూ ఉంటారు గృహీత వాక్ ఆ ఉపసంహరింపబడిన ప్రక్రియను చూపిస్త వాగింద్రియము ఉపసంహరింపబడినది గృహీతం చక్షు నేత్రేంద్రియము అంటే చూపు ఉపసంహరింపబడినది గృహీతం శ్రోత్రం చెవి చెవి అంటే ఈ చెగోడీలు కాదు వీటిని జీవనరు వాటి లోపల ఉండే సూక్ష్మమైన వినికిడి అనే సామర్థ్యం ఇంద్రియం అది కూడా ఉపసంహరింపబడినది గృహీతం మనహా మనహ అంటే సంకల్ప ఫ్లో ఆఫ్ థాట్స్ అది కూడా బుద్ధిలోకి విలీనం అయిపోతుంది ఫైనల్గా బుద్ధి వెళ్ళి చైతన్యంలో విలీనమవుతుంది తస్మాత్ ఉపసంహృతూ వాగాదిషు క్రియాకారక ఫలాత్మతాభావాత్ స్వాత్మస్థ ఏ ఆత్మాతీ ఇవగమ్యతే సో ఆ విధంగా ఇవన్నీ ఉపసంహరింపబడితే వాక్కు చెవి కన్ను మొదలైన ఇంద్రియములు అన్నీ ఉపసంహరింపబడిపోతే ఇంకా వీని క్రియాకారక ఫలాత్మకత ఉండదు ఆత్మకత అంటే తాదాత్మ్యం క్రియతోటి తాదాత్మ్యం నేనే చేసేస్తున్నాను అది ఉండదు కారకములతో తాదాత్మ్యం నేను కర్తను నేను కర్మను చే నేను చేస్తున్నాను అంటే కర్తను ఇంకొక మీద క్రియను చేస్తున్నాడు అంటే నేను కర్మనవుతా వాడు ఎవడో నాకు అపకారం చేసేస్తున్నాడు అంటే నేను కర్మనయ్యాను అది కారక తాదాత్మ్యం కారకాత్మకత అంటే కారక తాదాత్మ్యం అది ఉండదు ఫల తాదాత్మ్యం ఈ ఫలం నాకు నేను భోక్తాను ఫలతాదా ఈ ఫలం మంచిది సుఖము దుఃఖము అది ఇంద్రియ ఉపాధి సంబంధం చేతనే క్రియా కారక ఫల తాదాత్మ్యము వచ్చింది వీరికి ఇప్పుడు ఇంద్రియములు ఎప్పుడైతే విలీనమైపోయాయో ఇవేమి ఈ తాదాత్మ్యాలు ఏమి అప్పుడు తన స్వరూపమునందు తాను నిలిచి ఉంటాడు ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నది ఆ తెచ్చిపెట్టుకున్న వాటిని అన్నిటినీ పక్కన పెట్టేసి తన స్వరూపమునందు తాను నిలిచి ఉంటాడు దీనికి దృష్టాంతం ఎలా చెప్తారంటే ఇప్పుడు నిద్రపోయే ముందు వీడు కోర్టు వేసుకుంటాడు వీధిలోకి వెళ్ళినప్పుడు కోర్టు వేసుకుంటాడు ఈ కోర్టు వీధిలో వాళ్ళ కోసం ఏమంటే ఇంట్లోకి వచ్చి నిద్రపోయే ముందు ఈ కోర్టును ఏం చేస్తాడు విప్పేసి ఆ కుక్కే అనిపి పెట్టుకుంటాడు ఓటు కుక్కానికి పెట్టడమే కాదు క్రియాకారక ఫలాత్మకత అనే పరిచ్ఛిన్న జీవభావాన్ని కుక్కానికి పెట్టి పడుకుని ఉంటుంది అంటే ఫిజికల్గా కొక్కానికి పెట్టడం కాదు ఈ క్రియాకారక ఫలాత్మకతయే జీవభావము అదే సంసారిత్వము అది వీడు ఇంద్రియ సంబంధం చేత అజ్ఞానం చేత తన ఎందు ఆరోపించుకుని జీవుడుగా వీడు వ్యవహరిస్తున్నాడు దాన్ని తీసి కుక్కానికి పెట్టిన వీడు తన స్వరూపంలో ఉండిపోతాడు మరి ఏమీ తెలియకపోవడం అంటే ఆత్మ తెలుసుకోదు తెలివిగా ఉంటుంది ఆత్మ తెలుసుకోదు తెలుసుకుందంటే ద్వైతం అయిపోయింది నిదృతయ వచ్చేసింది కదా తెలివిగా ఉంటుంది అంటే స్వాత్మస్థ తన స్వరూపమునలో ఉన్నాం అప్పుడు వీడు పరమాత్మయే కూర్చుంటాడు రద్రావస్థలో అది సంగతి అది వీడు స్వరూపం అని మనకి స్పష్టమవుతున్నది మరి హేడో పూర్తయింది పద్దెనిమిదో మంత్రం ఇప్పుడు సుషుప్తిని చెప్పి ఇప్పుడు స్వప్నాన్ని చెప్తారనుకుంటా చూద్దాం సయత్ర ఏతత్ స్వప్నియయా చరతి పా నా యా పకారం నకారం దాని కింద యకారం స్వప్నియ సో మూడు హల్లులుంటే ఏం పలుకుతారు రెండు హల్లులే జనాలు పలకడం మానేశారు రెండు హల్లున్నాయి పెనకరం మానేసి ఒక హల్లుతో కాలక్షేపం చేసేస్తున్నారు మింగేసి ఒక హల్లే పలుకుతారు రెండు హల్లు పలకరు సంయుక్తాక్షరం మూడు ఉంటే అసలు పలికే పనే లేదు ఎనివే ఈ గీతా శ్లోకాలు వల్లిస్తూ ఉంటారు అదే ఏమీ సందర్భంగా ఉండదు మహాప్రాణ వర్ణాలు సరిగ్గా పలకరు వర్ణాలు కొని స్వరాలు స్వరాలు లేవనుకోండి గీతకి వర్ణాలు ఈ సంయుక్తాక్షరాలు పలకపోవడం దాంతో అవసరమైనప్పుడు అవసరం లేనప్పుడు ఊరికే వచ్చిన శ్లోకాలన్నీ చెప్పుకుంటూ పోవడం ఆ సందర్భం లేకుండా ఉన్నా లేకుండా వచ్చిన శ్లోకాలని చెప్పేయడం అది శ్లోకాలు చెప్పేద్దామని హడావిడే తప్పవా లే దృష్టి లేదు సో ఇట్ ఏ ప్రాబ్లం ప్రాబ్లం నాట్ ఫర్ ది అదర్ పీపుల్ వాళ్ళకి ఏ ప్రాబ్లమో లేదు వాళ్ళు దృష్టిలో ఉండిపోతారు ప్రాబ్లమ్ ఈజ్ ఫర్ ది పర్సన్ వ్యాకరణం అది చదువుకున్న వాళ్ళకే ప్రాబ్లం వాళ్ళంచేత అంతకంతకు ఎలా ఉపసంహారం అయిపోయి ఏదో మూలకు వెళ్ళిపోతే వాళ్ళకి క్షేమం ఊళ్ళో వాళ్ళకి విశ్రాంతి అని అనిపిస్తుంది ఏతత్ స్వప్నీయ చేరతి ఓకే హాస్యలోకాదేవా మహారాజో ఇదేవ మహాబ్రాహ్మణ ఉచావన్ని గతి స మహారాజాపృహీ స్వే జనపే యథాకామం పరివర్తేతమేవాణా గృహీవా స్వే శరీరే యథాకామం పరివర్తతే అదే సహ అంటే ఆత్మ ఎత్ర అంటే ఏ కాలములందైతే ఏతత్ ఏతత్ అన్నది క్రియా విశేషణం క్రియా విశేషణం కనుక క్రియకి పెట్టుకోవాలి దాన్ని తీసుకెళ్ళి పక్కనే ఉండే స్వప్నీయకి కల కలప కలపకూడదు ఎందుకంటే క్రియా విశేషణం కాబట్టి క్రియకి ముందు విషయం పెట్టుకోవాలి చరతీకి పెట్టుకోవాలి ఏతత్తు చరతి ఏతత్తు చెరతి అంటే ఇది సంచరిస్తున్నాడని కాదు క్రియా విశేషణం కదా ఈ విధముగా సంచరించుతున్నాడు అని అర్థం ఈ ఆత్మ ఈ విధంగా సంచరిస్తోంది ఈ విధంగా అంటే మన అనుభవాన్ని అక్కడ నిర్దేశిస్తున్నారు మన అనుభవాన్ని చెప్తున్నారు ఈ దేనితో సంచరిస్తోంది ఈ ఆత్మ స్వప్నీయ స్వప్నకాళీనమైన మానసిక చలనముతో మనస్సుకు చలనం ప్రారంభమవుతుంది మనస్సుకి చలనం ఇంద్రియాలు ఉండవు కన్ను చెవి మొదలైనవి ఇంకా నిద్రలోనే ఉంటాయి మనస్సే కదలడం ప్రారంభమవుతుంది కదిలిత మనస్సే కదులుతూ ఉంటుంది సో అటువంటి కదలికకి స్వప్నము పేరు స్వప్నమునందు ఉండేది వనమునందుండేది వన్యము గ్రామమునందుండేది గ్రామ్యము స్వప్నమునందుండేది అది స్వప్నీయము ఆ స్వప్నమునందుండే మా మనస్సు యొక్క చలనంతో ఈ ఆత్మ సంచరిస్తుంది ఆత్మైన సంచరించదు మనస్సు సంచరిస్తూ ఉంటే దాని ఉపాధి చేత ఆత్మ సంచరించినట్టుగా అనుభవానికి వస్తుంది అప్పుడు వీడికి దేహ అస్య లోకా భాష్యకాలు వ్యాఖ్యలు చేస్తారు దాన్ని దేహ అస్య లోకాహ అవి వీనికి లోకములు అవి వీనికి లోకములు అంటే ఏమిటి అది అదే మంత్రాలు అలాగే ఉంటాయి అది లోకము అంటే అర్థం అది దేహ లోకా అంటే అప్పుడు వీని ఆ కర్మఫలములు ఉదయించు అంటే స్వప్నంలో సుఖం కలిగిందనుకోండి అది కూడా పుణ్యం చేసుకుంటేనే స్వప్నంలో సుఖం కలుగుతుంది సుఖానుభవము అంటే సుఖం కలిగింది అంటే మీ పుణ్యం కొంత ఖర్చు అయిందని అర్థం అది స్వప్నమైనా ఒకటే జాగ్రత్త అయినా ఒకటే ఎందుకంటే సుఖానుభవంలో తేడా ఏం స్వప్నంలో ఉండే సుఖానుభవము జాగ్రత్తలో ఉండే సుఖానుభవము ఏకరూపంగా ఉంటాయి సుఖంలో తేడా ఏమి ఉండదు జాగ్రత్తలో మరి ఎక్కడ వస్తుందంటే వీడు స్వప్నం నుంచి నిద్రలేచి స్వప్నం నుంచి బయటకు వచ్చి ఇది మిథ్యాన్ని తెలుసుకుంటాడు జాగ్రత్త నుంచి బయటకు వచ్చి మిథ్యాన్ని తెలుసుకునే సందర్భం ఉండదు అంతే తేడా దానికి వీడు ఆత్మస్వరూపాలను తెలుసుకుంటే అది అవ్వచ్చు కానీ అదంత తొందరగా అవ్వదు అనే చెప్తూ ఉంటుంది ఆ తేడా తప్పిస్తే స్వప్నమునందు సుఖానుభవము పుణ్యకర్మ చేతనే వస్తుంది స్వప్నమునందు దుఃఖానుభవము పాపకర్మ చేతనే కలుగును కాబట్టి ఈ లోకములు అంటే భోగములు సుఖదుఖముల యొక్క అనుభవములు లోక్యంతే బుజ్యంతే ఇది లోకా భోగింపబడతాయి కనుక లోకములు అంటే సుఖ దుఃఖములు కర్మఫలములు అవి ఆ కర్మఫలములు ప్రకటమవుతాయి ఆ కర్మఫలములు ఎలా ఉండొచ్చు ఉత ఇవ మహారాజో భవతి మంచి కర్మఫలాలని చెప్తున్నారు వీడు హఠాత్తుగా మహారాజులాగా అయిపోతాడు మహారాజే అయిపోవడం మహారాజా ఇవా భవతి మహారాజు వలె అయిపోతాడు ఉత ఇవ మహాబ్రాహ్మణ గొప్ప బ్రాహ్మణుడు గొప్ప పండితుడి కింద అయిపోతాడు అది కూడా గొప్ప శోభే విద్వాంసుడుగా ఉండడం కూడా శోభే జనాలు లోకంలో జనులందరూ కూడా ఎంతో కొనియాడుతారు మెచ్చుకుంటారు తెలిసిన వాళ్ళు అందరూ కాదు తెలిసిన వాళ్ళు కొనియాడుతారు మెచ్చుకుంటారు తెలియని వాళ్ళకేముంది తెలియని వాళ్ళు ఉంటే ఏదో గతానుగతికోలోకహాని బాహ్యము నుండి ఉండే ఆ దిఖావట్ అంటారు అంటే బాహ్యంలో ఆ రూపము అవి ఏవైతే ఉంటాయో వాటి చేతనే ప్రభావితులుగా లోతైన తత్వాన్ని తెలుసుకునేట్లా సమాజం జన జనబాహుల్యం అలా ఉంటుంది జనబాహుల్యానికి పైపై మెరుగునికే చూసుకుంటూ ఉంటాం కానీ మహాబ్రాహ్మణ మంచి విద్వాంసులైతే ఇతర విద్వాంసులు గుర్తిస్తారు మంచిగా ఒక శోభ ఉంటుంది అదంతా అవుతాడు స్వప్నంలో జాగ్రత్త అవస్థలో కాదు జాగ్రత్త అవస్థలో రామ రామో రామాహ ఇంకా సందేహంగానే ఉన్నా స్వప్నంలో మటుకు మహావిద్వాంసుడుగా ఉంటాడు మహాబ్రాహ్మణ ఇంతేకాదు ఉచ్చావచం నెగచ్చతి ఇవ మళ్ళీ ఇవ ఉచ్చావచం అంటే ఉచ్చంచ అవచంచ ఉచ్చావచం నిపాత నిశ్చప్రచం నిపాత ఉచ్చావచం నిపాత ఇవన్నీ నిపాతలు సో నిపాత అంటే పనిని ఆ విధంగా వాటిని ఫిక్స్ చేసి పెట్టాడు ఇంకా దానికి ప్రకృతి ప్రచయం ఇంకవేముండవు అట్లా నిపాతలు ఉంటారు సో ఉచ్చావచం అంటే ఉచ్చంచ అవచంచ ద్వంద్వ సమాసం ఉచ్చంచ అవచంచ ద్వంద్వ సమాసం చేస్తే మీకు ఉచ్చావచం అని నిపాత సో అంటే ఉచ్చస్థితి నీచస్థితి గొప్పతనాన్ని అనుభవిస్తాడు లేఖితనాన్ని లేమి దారి ద్ర్యాన్ని అనుభవిస్తాడు యాజ్ డో ఇదంతా యథార్థమేం కాదు స్వప్నంలో యథార్థ తగ్గుతుంది దాన్నే వర్ణిస్తున్నారు మహారాజా మహారాజ హాయి వా అన్నారు కదా అది వర్ణిస్తున్నారు ఈ మహారాజ శబ్దం కొంచెం జాగ్రత్తగా గమనించాలి రాజా అనే శబ్దం రాజ్యాన్ని శబ్దం నకారాంత పూర్ణింగ శబ్దం కానీ సమాసం చేసేస్తే కర్మధారణ సమాసం చేసేస్తే అకారాంతమైపోతుంది ఆన్మహత సమానాధికరణ జాతీయ యోహో అనే సో మహత్ శబ్దానికి సమానాధికరణం కర్మధారక సమాస జాతీయ శబ్దం వచ్చినప్పుడు ఆత్మస్తుంది అది మహత్వ కాస్త మహా అవుతుంది తర్వాత రాజని శబ్దానికి రాజాహిభ్యష్ టచ్ అనే టచ్ సమాసాంత ప్రచయం వచ్చి మహారాజ అవుతుంది రామశబ్దం రాయ సో మహారాజ మహారాజవు మహారాజా రామ రామౌ రామాహ అలాగని మళ్ళీ మహా తీసేస్తే రాజా రాజాను రాజానహా జాతిగా శబ్దాలన్నీ బాగా వచ్చి ఉండాలి సో మహారాజా ఇవా మహారాజులాగా ఉంటాడు అలావే మహారాజా ఏం చేస్తాడు మహారాజు గారు ఒక రసం ఎక్కుతాడు ఆయన ముందు వెనక బాడీ గార్డులు వీళ్ళు వస్తారు వీళ్ళంతమంది సామంతులు మంత్రులు వీళ్ళందరూ ఫాలో అవుతుంటే ఆయన తన దేశంలో ఒక నగరం నుంచి ఇంకొక నగరానికి సంచారం చేస్తాడు మహారాజు మహా గొప్ప టీవీతో సంచారం చేస్తాడు వీడు అలాగ సంచారం చేస్తాడు స్వప్నంలో సయథా యథా మహారాజ జానపదాన్ని గ్రహీత్వ అంటే ఆయా జనపదములకు చెందినటువంటి అధికారులను వెంటబెట్టుకుని స్వే జనపదే తన రాజ్యమునందు యథాకామం పరివర్తేత యథేచ్ఛగా ఎవరో అడ్డుకునే వాళ్ళు ఉండరు చెక్పోస్ట్లో అవి ఉండవు మహారాజుకి యథేచ్ఛగా సంచారం చేస్తాడు ఇదే విధంగా వీడు ఆత్మస్వరూపుడు ఈ స్వప్నావస్థయూ ఈ ఇంద్రియములనన్నింటినీ విలీనం చేసేసుకుని తన శరీరమే ఒక సామ్రాజ్యం అయిపోగా ఆ శరీరంలో ఆ కదలే మనస్సుతో రాజ్యాన్ని సృష్టించేసి మహారాజులాగా ఎవ్వెవో సృష్టించుకుని యథేచ్ఛగా సృష్టించేసి యథాకామం పరివర్తతే అక్కడ సంచారం చేస్తాడు ఈ స్వప్నాన్ని ఇంత బాగా ఎందుకు వర్ణిస్తారంటే వీడు స్వప్నానికి లేనిపోని కల్పనలన్నీ పెడతాడు అందుకోసం అందిస్తారు స్వప్నంలో గురువు గారు వచ్చారు నాకు ఏదో చెప్పాడంటే స్వప్నంలో గురువు గారు రావడం ఏంటి మీరు పెట్టుకున్న గురువు స్వప్నంలో అంతా వీడు కల్పించుకున్నదే స్వప్నంలో దేవుడు వచ్చి నాకేదో చెప్పాడంటే ముఖ్యంగా ఈ దేవాలయాలు పెట్టిన వాళ్ళందరూ స్వప్నంలో దేవుడు వచ్చి చెప్తే కట్టేమనే చెప్తారు అందరూ అదే చెప్తారు ఆ సందర్భంలో మరి అది శోభగానే ఉందేమో ఆ స్థల పురాణాల్లో కూడా మీకు అలా కనపడుతుంది అలా ఎలా ఎవరో రాసి పెడతారు కానీ స్వప్నంలో వచ్చిన దేవుడు అంటే వీడు జాగ్రత్తవస్థ సంస్కారాల చేతన స్వప్నంలో వీడు క్రియేట్ చేసుకున్న దేవుడే స్వప్నంలో గురువు వచ్చి పాఠం చెప్పారంటే వీడికి రాజు సూత్రం ఒక్కటి కూడా గురువు గారు స్వప్నంలో చెప్పలేరు వీడికి రాజు సూత్రం వీడికి వచ్చిన సూత్రాలే ఆ గురువు గారు వీడికి రాజు సూత్రం ఒక్కటి కూడా ఆ గురువు స్వప్నంలో చెప్పితే నేను క్షమించేస్తా చెప్పలేదు వచ్చి రాత్రి నాకు దేవ గురువు వచ్చి నాకు ఈ సూత్రం చెప్పారు నేను ఎప్పుడూ ఈ సూత్రం చదవలేదు వినలేదు కూడా చెప్పమని వచ్చేవాడి అని చెప్పను చూస్తా స్వప్నంలో వీడి చెప్పి వీడికి పాఠం చెప్పిన గురువు గారు ఉపదేశం చెప్పిన గురువు విజ్ఞానము వీడి విజ్ఞానము కంటే తక్కువే ఉంటుంది తప్ప ఎక్కువ ఉండదు ఎందుకంటే వీడి క్రియేట్ చేసిన గురువు ఈ విధంగా స్వప్నంలో స్వప్న ఇది ఒక దోషం స్వప్నం అంటే దోషం అంటే సమాజంలో ఉండే ధోరణులు స్వప్నంలో వీడు సృష్టిస్తాడు వీడు సృష్టించి మరొక లెవెల్లో సృష్టించాడని చెప్తాడు అదొక దోషం దోషము అంటే అవివేకం రెండవ అవివేకం ఎలా ఉంటుందంటే స్వప్నంలో ఏవో ఏవో కనపడతాయి వాటికి జాగ్రత్తకాలీన సుఖ దుఃఖాలుగా అన్వయిస్తాయి సో ఇప్పుడు సీతాదేవికి త్రిగటా స్వప్నం వచ్చిందని మనకు ఆ దృష్టాంతం కనపడుతుంది అక్కడ కవి కనుక త్రిజటా స్వప్నం అని విస్తారంగా వర్ణించాడు త్రిజటకు అలా కనపడింది త్రిజటకు ఒక్కటికే కనపడుతుంది అలా ఈ గవలకే కనపడుతుంది ఎందుకంటే త్రిజట ధర్మ బుద్ధి గల ఆమె ఆమె ఈ రావణాసురుడు చేస్తున్న ఈ దుర్మార్గం అంతా చూస్తోంది సీతాదేవి పడుతున్న కష్టాలన్నీ చూస్తోంది రాముడి గురించి బాగా విని ఉంది విభీషణుడికి ఏదో కొంత బంధుత్వం కూడా ఏదో ఉన్నట్టుంది త్రిజటకి కాబట్టి ఆ సత్వ సత్వగుణము ఆమె ఎందు ఉన్నది అంచేతన ఆవిడికి వచ్చిన స్వప్నంలో రాముడు అభివృద్ధికి వచ్చినట్టు రావణాసురుడు కిందబడిపోయినట్లు ఆవిడ చూసింది వీళ్ళు సీతాదేవిని తిరుగుతుంటే వాళ్ళకి స్వప్నం చెప్పి కొంచెం భయపెడితే కొంత దారిలో వస్తారని ఆమె స్వప్నాలంతనే వివరంగా చెప్పి మీరు సీతాదేవిని శరణం వేటండి ఆమెకి ఆమెకి కోపం తెప్పించద్దు అని చెప్తే వాళ్ళు భయపడిపోతారు భయపడిపోయి ఇంకా సీతాదేవిని మాటలతో ఇబ్బంది పెట్టడం కాబట్టి అటువంటి లౌకిక ప్రయోజనం దానివల్ల మీకు సిద్ధించవచ్చు అంత మాత్రం చేత స్వప్న దృశ్యములు యథార్థము కావు కాబట్టి స్వప్నంలో ఇది చూసాం అది చూశామని దాన్ని బట్టి శకునాన్ని మీరు ఊహించే ప్రయత్నం ఏదైతే ఉందో అది కూడా ఒక రకమైన మానసిక బలహీనతే తప్ప వేరే అనేది కాదు మనస్సు యొక్క బలహీనత ఆ బలహీనత ఎలా ఉంటుందంటే సంసారంలో మనం దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాం దాంతో అలసిపోయి ఉంటాం ఇంకా ఇంకా దుఃఖాలను అనుభవించే శక్తి లేదురా బాబు అని అనిపించినప్పుడు భయం వేస్తుంది ఏమో దుఃఖం వస్తుంది ఆ భయవాసన వల్ల స్వప్నంలో దుఃఖం వచ్చి కూర్చుంటుంది లేకపోతే సుఖం వస్తే అనే ఒక ఆశ ఉంటుంది ఆ ఆశ యొక్క వాసన చేత స్వప్నంలో సుఖానుభవం కలుగుతుంది మొత్తం మీద స్వప్నంలో వీడు చూసివన్నీ వీడే సృష్టించుకుని వీడే చూస్తాడు తప్ప స్వప్నము కల్లా కళ కల్లా అని తెలుసుకోవాలి తప్ప దాంట్లో ఏవో అర్థాలు వెతికే ప్రయత్నం చేయరాదు నను అవత భాష్యకారులు నను దర్శనరక్షణాయాం స్వప్నావస్థాయా కార్యకరణ వియోగేపీ సంసారధర్మి అృశ్యతే అని ఓ పూర్వపక్షాన్ని ఎప్పుకుంటున్నారు ఇక్కడ పూర్వపక్షము సిద్ధార్థం అంతా కలిపి అవతారికే ఓకే పూర్వపక్షం అవతారికలో భాగంగా పూర్వపక్షం ఏమంటే స్వప్నావస్థ తీసుకోండి స్వప్నావస్థ దాని లక్షణం ఏమిటి తెలివియే దాని లక్షణము దర్శన లక్షణాయం సో స్వప్నావస్థకి డెఫినేషన్ ఏమిటో తెలుసునండి వాసనాత్మక్త జ్ఞానాధికరణ కులమని రాస్తున్నాడు అంటే తెలివి తెలియడం తెలియడం తెలియడం తెలియడం అలా తెలుస్తూ ఉంటుంది అదే స్వప్నము ఎటుొచ్చి ఆ తెలివి యొక్క రూపము వాసన చేత నిర్దేశింపబడుతుంది వీడికి ఉన్నటువంటి సంసారం వాసనలు ఏవైతే ఉంటాయో మనస్సులో ఉండే వాసనలు ఏవైతే ఉంటాయో ఆ వాసనలు ఆ తెలివిలో తెలియబడే తత్వాలను నిర్దేశిస్తాయి కాబట్టి వాసనా జ్ఞానమే స్వప్నము తెలిసిందండి వాసనలో పెకాలతో ఉంటాడు జాగ్రత్త వ్యవస్థలో పెకటాడుతూ ఉంటాడు అన్నీ తెలుస్తూ ఉంటాయి వాడికి స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి తెలివి కానీ ఎటువంటి తెలివి జోదము అనే వాసన చేత ప్రయుక్తమైన జ్ఞానము అలాగే స్వప్న సర్వత్రా వాసనా ప్రయుక్తమైన జ్ఞానమే అధికరణం తెలివి స్వప్నంలో ఇప్పుడు మాట్లాడుతున్నది స్వప్నం కనుక దర్శన లక్షణము అంటే వాసనాప్రయుక్తమైన జ్ఞానమే స్వప్నము యొక్క అధికరణము అధికరణము అంటే దాని సాధము స్వప్నము యొక్క సాధము వాసనా ప్రేరితమైన జ్ఞానము ఆశ్రయముగా గల స్వప్నావస్థయము అని మనం పుస్తకంలో కనపడుతుందిగా వాసనలచే ప్రేరితమయ్యే జ్ఞానమే స్వప్నావస్థకి ఆశ్రయము అటు అది కదా అటువంటి స్వప్నావస్థలో వీడు వీడు ఏం చేస్తున్నాడు వీడికి ఇంద్రియాలు ఉండవు కార్యకరణ వియోగేపి కార్యం అంటే దేహం ఉండదు కరణ అంటే ఇంద్రియాలు ఉండవు తర్వాత కార్యం అంటే విషయాలు కూడా ఉండవు ఇంద్రియములు గ్రహించే శబ్దాది విషయాలు ఉండవు లోపల మనస్సు సృష్టించుకునే శబ్దాది విషయాలు తప్ప ఈ దేహము ఈ ఇంద్రియములు ఈ విషయములు అవి ఉండవు వాటితో వియోగం వచ్చేస్తుంది అయినా కూడా సంసార ధర్మములు ఉన్నాయే అంటే పైన ఏమని ఇంద్రియములతో వియోగం ఎప్పుడైతే వచ్చేసిందో నిద్రావస్థ ఉందో వీడికి సంసార ధర్మము పోయిందోళకి ఏం చెప్పాను కదా మరి స్వప్నంలో ఇంద్రియములతో వియోగం వచ్చింది అయినా సంసార ధర్మము పోలేదు కదా అర్థమైందండి అది పూర్వపక్షం మంచి పూర్వపక్షం ఈ పూర్వపక్షం నుంచి సిద్ధాంతం ఎదుర్కొచ్చేవాడికి మంచి మంచి నిర్ణయాలు వస్తాయి సో There are no pages in the e-pushtum, no? Suddenly I missed it. Viti-yajjaya pratamam brahmana <laughs> ma'ayye. Positive. Huh? Positive. For... Positive. Uh... Okay. Okay. Ah, right. Thank you. మీరు అవసరం ఫాగవుతున్నారా ఇట్స్ అ గుడ్ బుక్ వీడికి సంసార ధర్మములు కలిగి ఉతా అనేది మనకి అనుభవానికి వస్తుంది సంసారిగా ఉంటాడు వీడు స్వప్నంలో యథాచ జాగరితే సుఖీ దుఃఖీ బంధువి యుక్త శోచతి ముహ్యతే చాలా స్వప్నంలో వీడు ఎంతటి సంసారిగా ఉంటాడో ఎంత ఎంత సంసారిగా ఉంటాడంటే జాగ్రత్తలో ఎలాగో అలాగే యథా జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అవస్థలో ఎలా ఉంటాడు నేను సుఖిని నేను దుఃఖిని అదే సంసారి అంటే సుఖీ దుఃఖీ తర్వాత బంధువులు యుక్త వాళ్ళ నా వాళ్ళు నా బంధువులు వాళ్ళకి నేను దూరం అయిపోయాను బంధువులు యుక్త బంధువు అంటే బంధనాతీత బంధువు బంధించేవాడు బంధువు బంధించేవాడికి దూరం అయితే మీరు ఆనందించాలి కానీ దుఃఖించాల్సినవి ఉంటుంది అది అలాగే అవుతుంది సహతారం అంటే అలాగే అవుతుంది దూరం అంటే మరణమే కానక్కర్లేదు ఉదాహరణ మీకు విషయం చెప్పాను బంధువుయుక్తుడై శోచతి శోకిస్తాడు ముహ్యతేచ మోహమును పొందుతాడు మోహము అంటే బాహ్య వస్తువులు ఆనందము గలదు అనుకోవడం మోహము డబ్బు రక్షణ అనుకోవడం మోహము ఇవన్నీ మోహాలు విమోహాన్ని పొందుతాడు జాగ్రత్త అవస్థలో ఎలా అయితే వీడు సంసారీయో స్వప్నంలో కూడా అలాగే ఉన్నాడు తస్మాత్ శోకమోహధర్మవానేవాబట్టి పూర్వపక్ష ఏమంటున్నాడంటే ఇంద్రియాలని బట్టి సుఖ దుఃఖాలు వచ్చాయి అదర్వైజ్ వీడు విముక్తుడే పూర్ణ పూర్ణస్వరూపుడే అనే మాట చెప్పడానికి వీర్లేదు ఎందుకంటే ఇంద్రియాలు లేని స్వప్నంలో కూడా వీడు సంసారిగానే ఉంటున్నాడు అంటే దీన్ని బట్టి ఏం తెలిసిందంటే శోకము మోహము వీడి స్వరూపమే శోకమోహధర్మవాన్ ఏవ అయం అంతే తప్ప శోకమోహాలు ఉపాధిని బట్టి వచ్చినవేం కావు వీడి స్వరూపమే శోకమోహాలు శోకమోహధర్మవానేవ అయం నాశ శోకమోహాదయ సుఖదుదయ కార్యకరణ సంయోగజనిత భ్రాంత్యా అధ్యారోపిత ఇది ఇతి అంటే ఇది నా నా ఉందిగా ప్రారంభంలోను వీడికి శోకము మోహము తర్వాత అసూయ మొదలైన ధర్మాలు క్రోధము ఇత్యాదులు సుఖము దుఃఖము రాగము ద్వేషము ఇత్యాదులు ఇవి స్వతహాగా లేవండి దేహము ఇంద్రియముల యొక్క సంఘాతం ఏదైతే కలదో దీనితోటి తాదాత్మ్యం వల్ల వచ్చే తప్ప స్వతహాగా లేదు అని మీరు చెప్పే మాట సరికాదు అజ్ఞానం చేత ఆరోపించబడ్డాయి తప్ప యథార్థంగా లేవు అని మీరు అనే మాట సరికాదు ఎందుకంటే జాగ్రత్త అవస్థలో సుఖీ దుఃఖీ సంసారి స్వప్నావస్థలో కూడా సుఖీ దుఃఖీ సంసారి ఇంద్రియాలు ఇక్కడ ఉండి సుఖీ దుఃఖీ సంసారి అక్కడ ఇంద్రియాలు లేక సుఖీ దుఃఖీ సంసారి కాబట్టి ఈ దోషమంతా ఇంద్రియాల మీదకి నెట్టేసేటువంటి వ్యవస్థ లేదు వీడి స్వరూపమే సుఖము దుఃఖము సంసారము అని పౌరోపక్షం నామా ఆ నాపకము ఫుల్ స్టాప్ ఉండాలనే వ్యవసాయ ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి నాపకం లేకపోతే కన్ఫ్యూషన్ ఇక్కడ ఫుల్ స్టాప్లో ఏమనుందో తెలుసినా నమ ఋషాత్వాత్ స్వప్నస్యాని నా పక్కన ఫుల్ స్టాప్ ఉందా ఇక్కడ పెట్టుకుంటాం ఇదో నా ఇక్కడ నృషాత్వా స్వప్నస్యాన్ని కలిపేసి ఉంది మా పుస్తకం ఇది సరికాదు ఎందుకో తెలుసిన వృషాత్వాత్ స్వప్నస్యా స్వప్నము మిథ్య అది యథార్థం కాదయ్యా అది యథార్థమైతే వీడు సంసారి అనే అది యథార్థమని నువ్వు అనొచ్చు అది యథార్థం కాదు స్వప్నం స్వప్నం యథార్థం కాదని కూడా పాఠం అని చెప్పుకోవాల్సి వస్తుంది ఇది కూడా పాఠమే ఎందుకంటే లోకం అనేక రకాలుగా ఉంటుంది స్వప్నం కూడా స్వప్నము యథార్థమని మీరు చెప్పేస్తే ఇంకా మీకు దృష్టాంతమేం మిగలలేదు జగత్ విఖ్యాల్ దానికి ఇంకా దృష్టాంతం మిగలేదు ఇంకేం లేదు దృష్టాంతం ఏమండ సంసారం కలవంటిదండి అన్నానికి వీలు లేదు ఇంకా ఎందుకంటే కల సత్యం అని వీరు చెప్పుకుంటుంది ఇంకే సంసారం కలవంటిది అని అన్నానికి హే లేకుండా అయిపోతుంది అప్పుడు దృష్టాంతమే లేకపోతే ఇప్పుడు ఎప్పుడు బాగుపడేది కొంతమంది ఆచార్యులు స్వప్నం సత్యం అని చెప్పుకో పెట్టుకుంటారు చాలా డేంజరస్ సప్రకృత ఆత్మా అది అది అవతారిక ఇప్పుడు మంత్రాన్ని చెప్తున్నారు స్వప్నం మిథ్య ఎందుకంటే మంత్రం సయత్రయిత సహ అంటే అర్థం మనం చర్చిస్తున్నటువంటి ఆత్మ ప్రకృత ఆత్మ యత్ర ఎస్మిన్ కాలే ఏ కాలమునందైతే అంటే వీళ్ళు నిద్రపోయే స్వప్న యోగ్య కాలే ఆ స్వప్నం రావడానికి కూడా ఒక కాలం ఉంటుంది పొగలు నిద్రపోయినప్పుడు కూడా స్వప్నాలు వస్తాయి రాత్రి నిద్రపోయినప్పుడు స్వప్నాలు వస్తాయి ఇంట్లో ఒకటి కళలు అని ఒకటి కళలు అది వేరు ఆ ఎక్స్ప్రెషన్ వేరు నిద్రపోయినప్పుడు కాదు తెలివిగా ఉండి అది ఆ తెల్లవారు భావన కళొస్తే సత్యం అని అభిప్రాయం ఏమిటి సత్యం ఈ జగత్తులో సత్యం అనేది ఏదైనా ఒకటి ఉందా కళ సత్యం సత్యం కాదని తెలుసుకోండి తెలుసుకోవాల్సింది పోయి మంచిది సో ఏ కాలం దర్శన లక్షణయా స్వప్నీయయా స్వప్న వృత్తి ఆచరతి వర్తతే వర్తతే అంటే ప్రవర్తతే అనమాట ఏ కాలమునందైతే వీడు ఆ స్వప్న వృత్తి అంటే స్వప్నమునందు మనస్సు యొక్క చలనము అది ఎటువంటి చలనం అది దర్శన లక్షణయా తెలుసుకోవడమే స్వప్నంలో పర్వతము స్వప్నంలో పర్వతము అంటే ఏంటో తెలుసినండి పర్వతము యొక్క జ్ఞానము అని అర్థం పర్వత జ్ఞానమే పర్వతం పర్వత జ్ఞానం కంటే భిన్నంగా పర్వతమేమి ఉండదు అక్కడ స్వప్నంలో నది కనపడింది అనుకోండి అంటే అర్థం ఏంటి నదీ జ్ఞానమే ఉంటుంది నదీ జ్ఞానమే ఉంటుంది ఇంకేముండదు అక్కడ అక్కడ జ్ఞానాధికరణంగా ఉంటుంది సర్వము జ్ఞానమే సత్యమైనటువంటి జాగ్రత్త వ్యవస్థ కూడా అట్టిది అది తెలుసుకోవాలి వీడు ఇటొచ్చి ముందు స్వప్నాన్ని బాగా స్వప్న వివేకం బాగా చేయాలి స్వప్నాన్ని బాగా అధ్యయనం చేసుకోవాలి తెలిసి చేస్తే ఒక్కసారి ఈ జాగ్రత్త వస్త కూడా స్వప్నము వంటిదే అనే మాట వీడు గుర్తు చేసుకుంటే వాడు కృతార్థులైపోతాడు ఇంకా వాడిని ఏదీ బాధించలేదు ఎవరో ఏదో అన్నారని దుఃఖం కలిగిందనుకోండి ఏమిటా నీదే ఉందండి అనేది లేదు చేసేది లేదు నాయము హి నాహన్యతే జనాలు తెలుసుకోకుండా గగ్గోలు పెడతారు తప్ప సో ఎశ్చనం మన్యతే హతం ఏదో ఉంది ప్రారంభం అవుభౌతవు న విజాన్యత నాయం నా హన్యత ఇది ఎమర్శన్కి చాలా ప్రీతిపాత్రమైన పరిస్థితి సో ఎవడైతే నేను కొడతాను అనుకుంటాడో ఎవడైతే నేను కొట్టబడ్డాను అనుకుంటాడో వీళ్ళిద్దరూ కూడా తెలుసున్నవాళ్ళు కాదు ఎందుకంటే వీడు వాడిని కొట్టడము లేదు వాడు వీడి చేత కొట్టబడము లేదు ఎ ఏనం వేత్తి హంతారం అది శ్లోకం య ఏనం వేత్తి యశ్చైనం మన్యతే హతం విభౌతౌ న విజానీత నాయం హంతి నన్యతే ఇది గీతలో ఎక్కడొస్తుందో తెలుసుందండి ఆరంభంలో వస్తుంది శశి భగవాను వాచ అనగా అనగానే వస్తుంది మూడో శ్లోకం నాలుగో శ్లోకం ఇమీడియట్గా వస్తుంది దీనిని విదిలిపెట్టేసి ఈ శ్లోకాన్ని విదిలిపెట్టేసి మొత్తం అందరూ కూడా వీరంగం చేసేస్తూ ఉంటారు ఈ ఈ శ్లోకాల్ని పట్టుకుంటే వీడు సంసారం అంతా పోయింది అక్కడికి అక్కడే పోయింది సంసారం అసాంఖ్యంలో ఉండే శ్లోకం మంచిది సో ఈ స్వప్న వృత్తితో వీడు ప్రవర్తిల్లుతున్నాడు అప్పుడేమవుతుంది తదా తె హాస్య లోకా కర్మఫలాని వీడికి ఆ స్వప్నావస్థతో తదాత్మ్యం చెందిన ఈ ఆత్మకి వీడి జీవుడు అయిపోతాడు అక్కడ వీడికి ఈ కర్మఫలములు ఉండును అస కర్మఫలా లోకములు అంటే కర్మఫలములు అవి అవంటే ఏవి కే అవి అంటే ఏమిటవి ఏమిటంటే త్ర ఉతాపి మహారాజ ఇవ భవతి త అంటే అతి అని అర్థం మహారాజులాగా కూడా అయిపోతాడు ఆ స్వప్నావస్థను మీడే మహారాజులాగా అయిపోతాడు ఇలా పోయి అంతలా అయిపోతుంది అయిపోతాడు ఏమీ సందేహం లేదు మహారాజే అయిపోతాడు మామూలుగా ఇది మీరు వినుంటారు నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను జనకుడు అష్టావక్రం అడుగుతాడు ఇంకెవరూ దొరకలేదా ఇంక అడగడానికి అష్టావక్రం అడుగుతాడు వెళ్ళి నిన్న రాత్రి కళ వచ్చింది ఆ కళలో నేను బిచ్చగాన్ని ఇప్పుడు తెలివచ్చింది తెలివిస్తే మహారాజుని అయ్యాను దీంట్లో ఏది సత్యము అని అడుగుతాను అడిగితే అష్టావకరుడు చెప్తాడు బిచ్చగాడుగా ఉన్నావు కాబట్టి మహారాజు అసత్యమని తేలింది మహారాజుగా ఉన్నావు కాబట్టి బిచ్చగాడు అసత్యమని తేలింది కాబట్టి నువ్వు ఏది కాదు అని చెప్తాడు నువ్వు బిచ్చగాడివి కాదు మహారాజువి కాదు నీ స్వరూపం వేరే అష్టావకర గీతలో ఎక్కడో వస్తుంది అలాగే ఎక్కడో చదివాను కాబట్టి వీడు మహారాజే అయిపోతాడు అక్కడ సోయం మహారాజత్వమివా అశ లోక నా మహారాజత్వమేవా జాగరిత ఇవా ఈ స్వప్నావస్థకి జాగ్రత్త అవస్థతో కొద్దిపాటు తేడాను చూపిస్తున్నారు స్వప్నాన్ని వర్ణిస్తున్నారు కదా స్వప్నాన్ని వర్ణించేప్పుడు స్వప్నము మిథ్య ఎలా చెప్పగలరు జాగ్రత్తతో పోల్చుకో ఆ విధంగా జాగ్రత్తతో పోల్చి దీన్ని మిక్షగా నిరూపిస్తున్నారు ఇప్పుడు జాగ్రత్తలో మహారాజు ఉన్నాడు అనుకోండి వాడికి యథార్థంగా మహారాజే అయ్యి ఉంటాడు వాస్తవంగా మహారాజుగా ఉంటాడు జాగ్రత్తలో మహారాజు మహారాజే కానీ స్వప్నంలో మహారాజు మహారాజు కానే కాడు అని కల్పితమే అవుతుంది కాబట్టి మహారాజు వంటివాడు అనే చెప్పాలి తప్ప డైరెక్ట్గా మహారాజే అని చెప్పడానికి వీరలేదు కానీ కర్మ సుఖానుభవం సమానం జాగ్రత్తలో మహారాజుకి ఎట్టి సుఖము లభిస్తుందో స్వప్నంలో వీడు మహారాజు అయినప్పుడు అంతటి సుఖం వీడికి వచ్చేస్తుంది అంచేతనే మంచి స్వప్నం వస్తే కొంత పుణ్యం ఖర్చు లెక్క కొంత డబ్బు ఖర్చు ఈ ఫైవ్ స్టార్ హోటల్స్లో అక్కడ వాళ్ళు ప్రతిదానికి బిల్లు వేసేస్తారు అన్నిటికీ బిల్లే మనం లోకల్కి వెళ్ళగానే ఆ అమ్మాయి ఎవరినో చూసి నవ్వి లోకల్కి రమ్మంటుంది ఆ నవ్వినందుకు యాభై రూపాయలు బిల్లు వేస్తుంది తర్వాత రూమ్కి తీసుకెళ్తాడు వాడు మీ సంచి వాడే పట్టుకెళ్ళిపోతాడు వాడు ఆ సంచి మోసినందుకు ఆ యాభై బిల్లు వాడు వేస్తాడు అలాగే బిల్లు వేసుకుంటూ పోతాడు అన్నిటికీ బిల్లే అలాగా సోఫలలో సుఖాలు కూడా కొంత పుణ్యం ఖర్చు ఆ పుణ్యమే బిల్లు ఇక్కడ కాబట్టి మొత్తానికి స్వప్నావస్థలో వీడు మహారాజుగా వీడు ఉన్నాడు అది వీడికి అక్కడ కర్మఫలము సుఖానుభవము ఓకే అస్య అంటే ఈ ఆత్మకి లోక అంటే కర్మఫలము అని అర్థం అస్య లోక తథ మహాబ్రాహ్మణ ఇవా సో మహారాజే కనక్కర్లేదు మహాబ్రాహ్మణ బ్రహ్మవేత్త అయిపోతుంది అంటే వాడి సంసారాన్ని వాడి వాసన బట్టి ఇప్పుడు అధికారము అది బాగా కావాలనుకున్నవాడు స్వప్నంలో మహారాజయ కూర్చుంటాడు శాస్త్రము పాండిత్యము ఈ దృష్టి ఉన్నవాడు స్వప్నంలో మహాబ్రాహ్మణుడు బ్రహ్మవేత్త అయిపోతాడు అలా ఉంటాడు ఉత అపి ఉతా ఉంది కదా అంటే అపి ఇంకా అపి అంటే ఇక ఏమిటి ఉచ్చవచం ఉచ్చంచ దేవత్వాది అవచంచ తిరియక్వాది ఉచ్చవచమివచ నిగచ్చతి ఉచ్చస్థితిని పొందేస్తాడు ఉచ్చం అంటే దేవ దేవ దేవత అయిపోతాడు లేకపోతే ఒక పెద్ద సినిమా యాక్టర్ లాగా స్టార్ అయిపోతాడు లేకపోతే నీచం అవచం నీచస్థితిని పొందేస్తాడు అంటే పశువు అయిపోతాడు ఓ పక్షు అయిపోతాడు అయితే అయిపోతాడు ఏదో అయిపోతాడు అలా లేకపోతే అనేక దుఃఖాలను అనుభవించేస్తాయి ఈ విధంగా స్వప్నంలో వీరన్నిటినీ కూడా పొందుతూ ఉంటాడు మంచిది అయితే ఏమంటారు ఇప్పుడు మృషైవ మహారాజత్వాదయ అస్ లో యువ శబ్దప్రయోగా వ్యభిచారదర్శనా అయ్యా వీడు స్వప్నంలో అనుభవించే భోగాలు కర్మఫలాలు లోకంలో ఉంటే కర్మఫలములు ఎన్ని ఉన్నాయో అవన్నీ మిథ్యా అవి యథార్థం కాదు మహారాజు అవడము యథార్థం కాదు బ్రహ్మవేత్త అవ్వడము యథార్థం కాదు ఎందుకంటే మంత్రంలో యువ శబ్ద ప్రయోగాన్ని చేశారు ఇవ ఇవా అన్నారంటే అది యథార్థము కాదు అని అర్థం ఇవ సో ఎన్నిసార్లు వచ్చిందో చూడండి ఇవ ఉతేవ మహారాజ ఉతేవ మహాబ్రాహ్మణ ఉటేవ ఉత్యా వచం అని యువశబ్ద ప్రయోగాన్ని చేశారు కాబట్టి ఇదంతా కూడా నిత్య ఏమంటే మంత్రంలో ఇవ్వ అంటే ఇంకా నిత్యనా మన అనుభవం దక్కర్లేదా అనుభవం కూడా చూసుకోండి వ్యభిచార దర్శన చ అనుభవంలో కూడా స్వప్నంలో మహారాజు అవుతాడు తెలివి రాగానే ఏది కాడు మహారాజు కాడు మళ్ళీ మామూలే తెలివి వస్తే మళ్ళీ మామూలే స్వప్నంలో అమెరికాలో ఉంటాడు తెలివి వాడి వాడు చోటే వాడు ఉంటాడు ఇదంతా కూడా స్వప్నంలో ఉన్నదంతా కూడా వ్యభిచారమే వ్యభిచారము అంటే తెలివి రాగానే అదంతా కూడా హూష్ పోతుందంటే హుళక్తి అందు అనుభవము అలాగే ఉన్నది మంత్రం కూడా యువశబ్ద ప్రయోగాన్ని చేసింది కాబట్టి ఇది మిథ్యా తస్మాత్ నా బంధువియోగాది జనిత శోకమోహాది స్వప్న సంబతే కాబట్టి స్వప్నము ముఖ్య కనుక తస్మాత్ అంటే స్వప్నము ముఖ్య కనుక సో స్వప్నంలో బంధు వియోగం వచ్చిందనుకోండి ఇక మనకు కావలసిన పోయాడు ఉండే స్వర్గానికి వెళ్ళి ఉండొచ్చు లేకపోతే ఎక్కడో విదేశానికి వెళ్ళి ఉండొచ్చు బంధు వియోగం వచ్చిందనుకోండి దాని నుంచి శోకము మోహం మోహం ఏమిటి వాళ్ళు లేకుండా నేను ఎలా బతకగలను అని మోహం చక్కగా బుతుకుంటారు ఏమీ ఆ సమస్య ఉండదు ఇదికే మోహమే మిగులుంది తప్ప బతుకు సాగిపోతూ ఉంటుంది బతుకు మనం బతకం వీ డు నాట్ లివ్ వీఆర్ లివ్డ్ మోగానుభుక్త వయమే ఒక భుక్త సో జీవితాన్ని వీడు ముందుకు తీసుకెళ్ళడు వీడిని లాక్కుపోతుంది కాలము కాబట్టి సో కానీ మోహం ఉంటుంది అయ్యో నేను ఏమైపోతానో ఎలా బతుకుతానో మోహము ఇవన్నీ ఉంటాయి స్వప్నంలో ఇవి ఇవన్నీ స్వప్నంలో ఉన్నాయి కదా వీటన్నింటితోటి వీడికి ఆత్మకి సంబంధం ఉంటుందండి ఉండదు నా సంబంధతే ఆత్మకి ఈ శోక మోహాదులతోటి యథార్థమైన సంబంధము లేదు ఆత్మ అసంగము స్వప్న వివేకము చాలా గొప్పది స్వప్న వివేకం చేసుకుంటూ కూర్చుంటే ఆత్మ అసంగము అంటే ఏది నాకు తగులు కొనదు నేను దేనితోటి సంబంధాన్ని కలిగి ఉండను నేను అసంబద్ధంగా అసంగంగా ఇలాగ ఆకాశముగానే నిలిచి ఉంటాను అనే సత్యం అనుభవానికి స్వప్న వివేకాన్ని బట్టి అందుకోసమే స్వప్న వివేకాన్ని అలా విస్తారంగా చేస్తాను